ఠరాజనశ్వృంగోతి సాదనం శ్రీ మహాగణాధిపత సదాశివసార శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే గురంపరా పదకొండ శ్లోకం చుస్తో నమో అసర నమో దౌ దేశే ప్రతిష్టాప్యరమాసమాత్మన నాట్యుతం నాతి నీచం ఛేలాదికొోత్తరం భాష్య శుచ శుద్ధే తే స్వభావత సంస్కారతో దేశే స్థానే స్వ ధ్యానం చేయడానికి ఎటువంటి స్థానాన్ని ఎంచుకోవాలి ఇవన్నీ ఆరంభంలో ముఖ్యం ధ్యాన యోగాన్ని అభ్యాసం చేసి సందర్భంలో ఇనీషియల్ స్టేజెస్లో కొంత వ్యవస్థ చేసుకుని ధ్యానానికి సపోర్టింగ్ సిస్టమ్స్ని పెట్టుకోవాలి కొంతకాలం అయ్యేపటికి ధ్యానం సహజ లక్షణం కింద వాడుకుంటుంది సహజంగానే మనిషి ఏకాగ్రతని పొందుతుంది అటువంటిప్పుడు ఇంకా స్థానం సమస్య లేదు వస్తులో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అదేవిధ సమస్య కాదు కానీ ఆరంభంలో మాత్రం ఈ నియమాలను పాటిస్తే ఉపయోగకరంగా ఉంటాయి సపోర్టింగ్ సిస్టమ్స్ అని అంటారు సో శుచౌ దేశే శుచి అంటే శుద్ధి శుద్ధమైన శుచౌ అంటే శుద్ధే శుద్ధమైన స్థానం దేశే అంటే స్థానం ఇప్పుడు ఒక స్థానానికి శుద్ధి ఎలా వస్తుంది స్వభావత సంస్కారతో వా ఇప్పుడు మీరు ఒక క్లబ్లో కూర్చుని క్లబ్కి వెళ్ళి అక్కడ ఒక చోట వారో సోఫాలో కూర్చుని ధ్యానం మొదలు పెడితే మీకు ధ్యానం సిద్ధించదు ధ్యానం మనస్సు నిలబడదు ఎందుకంటే కామ్గా ఉన్నా కూడా అక్కడ ఉండే వాయుమండలము దాంట్లో పవిత్రత ఉండదు క్లబ్లో వాయుమండలం ఎలా ఉంటుంది జూదం ఆడుతున్నారనుకోండి జూదంలో ఎలా ఉంటుందంటే ఎదరో వాళ్ళ జేబుల్లో ఉన్న సొమ్ము అంతా కూడా మనం జేబులో కూర్చోయాలి అనే ధోరణిలో జూదో ఆడుతారు ఆ వాయుమండలంలో కూర్చుని మీరు ధ్యానం చేస్తానంటే అది అది వర్కౌట్ కాదు కాబట్టి అది స్వభావాన్ని బట్టి శుద్ధమైనదే ఉండాలి అటువంటి అశుద్ధి అటువంటి దోషాలు ఉంటే అవి ఉండకూడదు దాని లక్షణాన్ని బట్టి ఆ తర్వాత దేవాలయం ఉందనుకోండి దేవాలయానికి వెళ్తే అక్కడ మనస్సు ఏకాగ్రమయ్యే అవకాశం ఉంది రోజు దేవాలయాలు అలా ఉండి ఇప్పుడు దేవాలయాలు అంటే మార్కెట్ ప్లేస్లో ఎంత గడబిడ ఉంటుందో దేవాలయంలో కూడా అంత గడబిడి ఒకప్పుడు కాఫీ హోటల్కి వెళ్తే కూర్చోడానికి సీట్ దొరుకుతుందేమో కానీ దేవాలయానికి వెళ్తే కూర్చోవడానికి సీట్ దొరకదు చాలా గడాబడిగా ఉంటుంది దేవాలయం గ్రీమ్ ఆఫ్ మెంబర్స్ మెంబర్స్ అలా తయారయ్యాయి అంతే సార్ ప్రాబ్లం కానీ ఇప్పటికీ కొన్ని దేవాలయాలు ఏవైనా విలేజెస్లో ఉన్నది అక్కడికి వెళ్ళి మీరు కనుక ప్రశాంతంగా కూర్చుంటే ఓ కార్నర్లో ఎవరు డిస్టర్బ్ చేయకపోతే అది మంచి స్థానం ఎందుకంటే అక్కడ వాయుమండలంలో ఒక పవిత్రత ఉంటుంది సాధారణంగా ఎవరైనా దేవాలయంలోకి అడుగు పెడుతోనే అంతకు ముందు వరకు రోడ్డు మీద ఉన్నప్పుడు ఎటువంటి భాషని ప్రయోగించినా దేవాలయంలోకి అడుగు పెడుతోనే స్వచ్ఛమైన భాషను ప్రయోగిస్తారు మార్కెట్ ప్లేస్లో ఉండే లాంగ్వేజ్ని దేవాలయంలో వాడరు ఎందుకంటే ఆ వాతావరణాన్ని చేత ప్రభావితులై ఉంటారు రౌడీలు వాళ్ళు మార్కెట్ ప్లేస్లో ఎటువంటి భాష మాట్లాడతారు అదే రౌడీలు అప్పుడప్పుడు పెద్ద బొట్టు పెట్టుకుని దేవాలయానికి వస్తూ రౌడీలు కూడా వస్తారు దేవాలయానికి రౌడీలు తర్వాత స్మగ్లర్సు వాళ్ళందరూ కూడా దేవాలయానికి వచ్చి దేవుడికి జ్ఞానం పెట్టుకుని అష్టోత్తర శతనామ పూజ చేసుకుని వెళ్తూ ఉంటారు లోక స్వభావం అందరూ వాళ్ళు కూడా పూజలోకి చేస్తుంటారు కదా కానీ దేవాలయంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆ రౌడీజం ఏమి చూపించారు రోడ్డు మీద వెళ్ళి చూపిస్తారు ఏమిటి దాని మహిమ ఏమిటంటే ఆ ప్లేస్ అన్నట్టు అక్కడికి అందరూ భక్తులు తరచుగా వస్తూ ఉండటము వచ్చిన ప్రతి వాడు పవిత్రమైన సంకల్పాలను కలిగి ఉండటము ఈ కారణం చేత మనస్సు వాయుమండలాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ వాయుమండలంలో ఒక విశిష్టత ఒక పవిత్రత ఉంటుంది అక్కడికి వెళ్ళి కూర్చోగానే మన మనస్సు కూడా పవిత్రంగా ఉంటుంది ఏకాగ్రం అవ్వటం తేలిపోతుంది కాబట్టి అటువంటి యోగ్యమైన స్థానాన్ని ఎంచుకుంటే మంచిది ఆరంభంలో అవసరం ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా పర్వాలేదు సంస్కారతో సపోజ్ మీరు ఎంచు ఒక స్థానం ఉన్నది అది స్వభావాన్ని బట్టి శుద్ధి లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి ఒకప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది స్వభావత శుద్ధి లేదు దానికి కాబట్టి ఏం చేయాలి సంస్కారం చేతను శుద్ధి కల్పించవచ్చు మీరు ఏం చేయొచ్చు సంస్కారము అంటే ఏమిటి చేయటం అక్కడ బాగులేదనుకోండి ప్లేస్ చక్కగా చీపురు గుచ్చుకు తుడిచేసి ఆ మట్టి ఎంత పోతుంది నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టేసారనుకోండి అప్పుడు దానికి ఆ సంస్కారం వల్ల దానికి ఒక పవిత్రత వచ్చి లేదా సేవలు వి అనుకోండి అప్పుడు జాగ్రత్తగా వాటిని అన్నింటినీ కరి అక్కడి నుంచి కరిమేసి అవి ఇంకా కొంచెం వ్యవస్థ చేసేసుకుంటే ఆ సంస్కారాన్ని ధ్యానం చేసుకునేది అనుకూలంగా తయారవుతుంది ఒకప్పుడు సంస్కారం అన్నది కేవలము ఇటువంటి లౌకిక రూపంగానే కాక ఆధ్యాత్మ రూపంగా కూడా అంటే రెలిజియస్ సంస్కారం కూడా ఉంటుంది అలాగే అది ఎలాగంటే నీళ్లు లైన్లో చల్లుతారు నీళ్లు చల్లితే మంత్రంతో చల్లారనుకోండి ఇంకే ప్రోక్షణం అంటారు నీళ్ళతోటి క్లీన్ చేయటం ఒకటి అది క్లీన్గా ఉన్నా కూడా నీళ్లు చల్లుతాం నీళ్లు చల్లి నీళ్ళు ఎప్పుడైతే చల్లరో దానికి ఒక పవిత్రత వస్తుంది అపవిత్రంగా ఉన్నవాడు నీళ్లు ముట్టుకుంటే పవిత్రుడైపోతాడు అప ఉపస్పృశ్య అని మీరు మంత్రంలో కూడా వింటూ ఉంటారు అపహా ఉపస్పృశ్య నీటిని స్పృశించటం నీటిని నీటిని స్పృశించగానే ఒక పవిత్రత వస్తుంది స్పృశించటము అనే పదానికి త్రాగడం కూడా అర్థం ఉన్నది అనే పదానికి కాబట్టి ఆచమనం చేయక అని కూడా అర్థం వస్తుంది కాబట్టి ఆచమనం చేసేస్తే ఓ పవిత్రత వస్తుంది నీటికి అటువంటి లక్షణం ఉన్నది కాబట్టి అంచేతనే మనం నదీ స్నానం అది కూడా ఆ బేసెస్ మీదే చేస్తూ ఉంటాం కాబట్టి ఆ స్నానంలో మీకు పవిత్రత లోపించింది అని అనిపిస్తే కొన్ని నీళ్లు చల్లటం ఇక ఆసనం దానికి కూడా పవిత్రతను తీసుకురావచ్చు ఓ శ్లోకం ఒకటి ఉంది పృథివీ త్వయా ధృత లోకాహ దేవిత్వం విష్ణునాధృత ధ్వంచారయ మాన్ దేవి పవిత్రం కురుచాసనం అని శ్లోకం అంటే మామూలుగా పూజారి చేసుకునేప్పుడు ఇలాగా శ్లోకాలు ఎవ ఉంటాయి కొంత పవిత్రతని తీసుకొచ్చేటువంటి శ్లోకాలు అక్కడికి సంధ్యావనం చేసుకునేవాడు కూడా ఇష్టంతో భూత విశాచాహ ఏ భూమి భారకా ఎం అవిరోధేన బ్రహ్మకర్మ సమానధే అని ఓ మాట అంట సంధ్యావనం చేసుకునేవాడికి తెలుస్తుంది అంటే ఇక్కడ ఏమైనా దోషాలు ఉంటే పోవాలి నేను బ్రహ్మకర్మ అంటే వైదిక కర్మను ఆరంభం చేస్తున్నాను అని ఒక శ్లోకం చదివి ఆచమనం చేసి చేస్తాడు అలాగే ఇక్కడ కూడా పృథివీ త్వయా ధృత లోకాహ ఓ పృథివీ దేవత సకల ప్రాణులు నీచేత ధరించబడి ఉన్నవి పృథ్వీ దేవతనే ధరిస్తూ ఉంటుంది సకల ప్రాణులను నిలబెడుతూ ఉంటుంది ధరించడం అంటే నిలబెట్టడం త్వం త్వం దేవిత్వం విష్ణునాధృత దేవత సకల ప్రాణులకు ఆధారమైతే పృథివీకి ఆధారం ఎవరు విష్ణు శ్రీ మహావిష్ణువు అంటే అభిప్రాయం ఏంటంటే మీరు చెప్పండి మనం అందరినీ నిలబెట్టేది ఆధారము పృథివీ ఈ ప్లానిటరీ సిస్టంలో పృథివీ తన స్థానంలో తాను ఉండిట్లా చేసేది ఎవరు సూర్యుడు సూర్యుడు పృథివీ తన స్థానంలో తాను ఉండిట్లా చేస్తాడు తన ఆర్జిట్లో తాను తిరిగి చేస్తాడు పృథ్వేఖం లేదు అన్ని అన్ని గ్రహాలకి సూర్యుడే గ్ర గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల విష్ణు అంటే సూర్యుడే అలా చెప్పవచ్చు లేదా మీరు పురాణ భాషలో చెప్పాలంటే శ్రీ మహావిష్ణువు ఆదిశేష రూపంగా ఈ పృథివీని తన పడగలపై మోసుకున్నాడు అని అలా కూడా మీరు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ అది లిటరల్గా అది ఏదో పామోహటుండా పెట్టుకునే పృథివీని ఉంది అంటే అది మీరు వాళ్ళకి అనుకుంటే అనుకోండి మీ పిల్లలకి వాళ్ళకి చెప్పకండి వాళ్ళు నవ్వుతారు వాళ్ళు వేళ కూడా చేస్తారు ఇప్పుడు అందరూ సైన్స్ చదివేసుకుంటున్నారు పిల్లలు కాబట్టి అలా చెప్తే కమాన్ డాడ్ వాట్ అర్ యూ టాకింగ్ అని అన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు కాబట్టి పిల్లలకి చెప్పేప్పుడు ఇప్పుడు నేను చెప్పిన చూడండి సూర్యుడు విష్ణు అంటే సూత్రుడే వైదిక సూర్యుడికే విష్ణు అనికే విష్ణు సూక్తాన్ని మీరు తీసి చూస్తే ప్రతి సూర్యుడికే అన్వయిస్తుంది అందుకేనే సూర్యుడిని కూడా సూర్య నారాయణ అని అంటారు సూర్యనారాయణుడు సో ఆ విష్ణువు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అదే అవిశేష అంటే ఆ పవర్ గ్రావిటేషనల్ పవర్ ద్వారా పృథ్వీ లోకాన్ని అలాగా ఆ స్థానంలో నిలబెడుతున్నాడు అని దేవిత్వం విష్ణునాథుత సరే బాగానే ఖంజ ధారయ మాం దేవి ఓ పృథివీ దేవత నీవు నన్ను నిలబెట్టుము సో పవిత్రం కురుచాసనం పృథ్వీ దేవతను ఎప్పుడైతే స్మరించారో ఆసనం పవిత్రమైపోతుంది పవిత్రం చేయుము భావన చేతనే పవిత్రమవుతుంది కాబట్టి ఈ శ్లోకాన్ని భావన చేయటం సంస్కారం కిందకు ఇటువంటి సంస్కారం ద్వారా కూడా ఆసనము పవిత్రం చేసుకోవచ్చు మొత్తానికి స్థానము పవిత్రంగా ఉండాలి మీ మనస్సుకి పవిత్రం అనిపిస్తే అదే పవిత్రం ఒకవేళ ఏ కారణం చేతనైనా మీ మనస్సుకి పవిత్రం అనిపించకపోతే పవిత్రం చేసుకోవచ్చు చీపులు బట్టి తుడిస్తే పోతుంది మట్టి అంటే అలా చేయొచ్చు కాదు ఈ శ్లోకం చదివితే శుచిగానే ఉంది శ్లోకం చదివితే మనస్సుకి బాగుంటుందంటే అలా చేయొచ్చు ఎస్ భావం తద్భవ భావనకి ప్రాధాన్యం అలాగని వెళ్ళి మట్టిలో కూర్చోటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఆ సందర్భానుసారంగా స్థానాన్ని శుచిగా పెట్టుకోవాలి ఉడితే అక్కడ ఉంది కాబట్టి కథ మీరు ఇంట్లో చేయాల్సింది లేదు ఒక చిన్న స్థానం ధ్యానం చేయటానికి ఏర్పాటు చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ధ్యానం చేయాలనగానే ధ్యానమందిరం కట్టడానికి మొదలు పెడతాం ధ్యానమందిరం కట్టిస్తూ ఉంటాం ధ్యానమందిరం కట్టించడానికి ఎంత ఖర్చు అవుతుంది మీ ఇంట్లో ధ్యానమందిరం కట్టదలుచుకుంటే దానికి ఏదో లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది పూల ధ్యాన మందిరం కట్టిస్తే సందాలు వసూలు చేసి ల్యాండ్ ఎవరినో అడుగు తీసుకుని అదో కోటి రూపాయలు ఖర్చు ఈ ఖర్చులు ఈ ఖర్చులు ఈ అకౌంట్లు ఈ డబ్బులు వసూలు చేయడాలు ఖర్చు పెట్టడాలు ఇవన్నీ పూర్తయ్యేపటికి మీకు ఇంకా పది సంవత్సరాల వరకు ధ్యానం చేయడానికి వీలు లేనంత అలజడి ఆందోళన మనస్సులో నిర్మాణం అవుతుంది కాబట్టి అదంతా అనవసరం ధ్యానమందిరాలని కడుతూ ఉంటారు కోట్ల రూపాయలు ఖరీదు పెట్టి ధ్యానమందిరం అని కడతారు ఆ ధ్యానమందిరం కట్టే సందర్భంలో దాంట్లో పాలిటిక్స్తో మనస్సు అంతా కలుషితం చేసుకుంటాం అలా తయారవుతుంది కాబట్టి ప్రతిదాన్ని సంసారంగా మార్చేసుకోకూడదు ఉన్న స్థానాన్ని శుద్ధి చేసుకుని ఎంత వీలు పడితే అంత శుద్ధి చేసేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి సో దేశే స్థానే తర్వాత ప్రతిష్టాప్యం స్థిరం అచలం ఆత్మన ఆసనం అక్కడ తన ఆసనాన్ని వేసుకోవాలి ఈ ఆసనము అచలంగా ఉండాలి కబలకుండా అయితే సమాజంలో ఉండే పరిస్థితి ఎలా ఉంటుందంటే సమాజం అంటే మహాత్ములు అనబడే వాళ్ళు కూడా సమాజానికి మార్గదర్శనం చేసే మహాత్ములు కూడా మౌలికమైన సూత్రాలకు విరుద్ధంగా సంచరిస్తూ ఉంటారు చాలా విచిత్రమైన విషయం కొంతమంది మహాత్ములు ఏం చేస్తారంటే ఈ ఆసనానికి స్ప్రింగ్స్ పెట్టిస్తారు స్ప్రింగ్స్ ఉంటాయి కదండీ మంచి క్వాలిటీ స్ప్రింగ్స్ పెట్టిస్తే ఆ ఆసనం మీరు కూర్చోగానే మీరు పిల్ల అలా పైకి లేస్తుంది దాన్ని లెబిటేషన్ అని అంటారు అలా పైకి లేచినప్పుడు ఒక రకమైన ఒక స్కిపింగ్ ది బీట్ అని అంటారు ఒక థ్రిల్ కింద టక్కుమల్ పైకి ఇప్పుడు ఇలా టక్కుమల్ వచ్చింది అనుకోండి నాకేమనిపిస్తుంది అదేదో తిరిగింది కింద అనిపిస్తుంది అనిపించి ఆ కారణం చేత మనస్సు ఏకాగ్రం అవుతుంది మీకు ఏదైనా ఒక విచిత్రమైన వస్తువు ఎదురకుండా కనపడితే మీ మనస్సు మీకు భయం వేసింది అనుకోండి బాగా మీకు అట్రాక్టివ్గా అనిపించి చాలా మీ అట్రాక్షన్ లాగా అనిపించింది అనుకోండి అప్పుడు కూడా మనస్సు సో ఆ రకంగా ఇలా ఇలా ఇది లేక త్రీని కింద వస్తుంది ఆ కారణంగా మన శేఖాగ్రహం అవుతుంది అటువంటి ఆర్టిఫిషియల్ మెథడ్స్ తనిఖీరవు అలాంటివి చేయకూడదు ఈ లిమిటేషను ఇదంతా కూడా మరి ఎందుకు అలా పెట్టారో నాకు అర్థం కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు చంద్ర భగవత్పాదుడు కలిసి చెప్పేది ఒకటి లోకంలో జనాలు చేసేది మరొకటి అలాగే ఉంటుంది మీరు గీత పాఠం చదువుతుంటే అన్ని రకాల విద్యురాలు మీకు వినపడతాయి అంచేతనే నేను ఒకటికి నాలుగు సార్లు మీకు మనవి ఉంటాను ఓపెన్ మైండ్ పెట్టుకోండి అని ఓపెన్ మైండ్ పెట్టుకోకపోతే మీకు ఏమవుతుందంటే ఏంటండి నీ ఇలా చెప్తున్నాడు అని అనిపిస్తుంది ఓపెన్ మైండ్ లేకపోతే ఎందుకంటే మీరు చూసేది వినేది ఓలా ఉంటుంది ఇక్కడ చెప్పేది మరోలా ఉంటుంది కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ వస్తు సో ఆసనం ఇలా ఇలా ఊబీది ఉండకూడదు ఇప్పుడు ఈ బెంచి ఉందనుకోండి నేను కూర్చొని పాఠశాల ఇది నేను నేను ఇలా చెయ్యి చూపినప్పుడల్లా అది ఇలా ఇలా ఊపుతుంటే నేను ఇంకా పాఠశాల చెప్తానండి అది స్థిరంగా ఉండద్దు కాబట్టి అలాగే కుర్చీలు కొనుక్కుంటారు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు ఇలా ఊగి కుర్చీలు కొనుక్కుంటారు కొనుక్కుని దాంట్లో కూర్చుని ఇల్లా ఇలా ఊగుతాం అది ఏమి లక్షణం అది దానివల్ల అసలు ధ్యానం చేసి తీసరంత ఏదైనా ఒక లక్షణం ఉంటే అది కూడా ఎగిరి దక్క లేకపోతే ఈ ఉయ్యాల ఒకటి కొనుక్కోవాలి ఎవరైనా చిన్న ఆసనం కొనుక్కుని ధ్యానం చేయాలని చెప్తే అవన్నీ మనిషి ఉయ్యాల కొనుక్కున్న ఉయ్యాలలో కూర్చుని ఇల్లా ఇలా ఊగితే ఏం చేస్తారు ఉయ్యాల ఊడానికి ఏం అట్ల తద్దీ పండగ ఉన్నానా ఉయ్యాల ఊడ ఎవరు చెప్పేదండి సో నేను ఎప్పుడైనా భిక్షకు వెళ్ళినప్పుడు ఉయ్యాల ఒకటి చూపించి స్వామీజీ అక్కడ కూర్చోండి అంట అక్కడే ఎందుకంటే నాకు ఈ శ్లోకం గుర్తు స్థిరమాసనమాత్మనహ అని గుర్తు వస్తుంది సో కాబట్టి ఉయ్యాలాలు ఇలా ఉగుడు బల్లలు ఇలాంటి వేషాలన్నీ కూడా కట్టి పెట్టేసి వీటిని వేషాలంట ఇంకా అంతకంటే ఎక్కువ నేను అన్నా ఉరిక వేషాలని ఇటువంటి వేషాలన్నీ కట్టి పెట్టేసి అలాంటి ఉయ్యాలా బల్లుందనుకోండి దాన్ని ఊటదీసి అవకాశమే ఇచ్చేసాయి అది మీకు ఒక నానవసరం సో కొంత చోటు కలిసి వస్తుంది ఇంట్లో ఇటువంటి వేషాలన్నీ కట్టి పెట్టి చక్కగా స్థిరమైన ఆసనంలో కూర్చోవడం అభ్యాసం చేయాలి స్థిరంగా ఉండాలి ఆసనం కథలకు ఆయన శంకరులు స్థిరం అనే పదానికి అచలం అర్థం రాశారు అంటే అది పాజిటివ్ వర్డ్ కాదు నెగిటివ్ వర్డ్ కాబట్టి స్థిర శబ్దానికి అర్థం ఏం చెప్పాలంటే కదలిక లేనిది అని అర్థం కాదు దోషాన్ని పాయింట్అవుట్ చేసి దాన్ని తిరస్కరించాలి కాబట్టి కదలిక అనే దోషం ఆసనానికి ఉండకూడదు ఎందుకంటే ఆసనం కదలకూడదు ఆ తర్వాత దేహం కదలరాదు ఆ తర్వాత మనస్సు కదలరాదు అది క్రమం మన మధ్యలో ఇంద్రియాలు కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి ఈ చలనం ధ్యానానికి విరుద్ధమది ఆ చలనం మనస్సులో ఏకాగ్రత రావాలి అంటే దేహంలో నిశ్చల స్థితి రావాలి అది ఎక్కడి నుంచి వస్తుంది ఆసనం నుంచి వస్తుంది ఆసనంలో మళ్ళీ మనం కూర్చునేటువంటి ఈ మ్యాక్ట్ మొదలైనది పోషరు ఇవన్నీ కూడా ఆసనంలో భాగము మంచిది సో ఆత్మన ఆసనం ఇంకా ఈ ఆసనం ఎలా ఉండాలి నాత్యుచ్చరితం అతీవ ఉచ్ఛరితం అత్యుచ్చరితం నాప్యతి నీచం అది మళ్ళీ మరీ ఎత్తు ఉండద్దు మరీ లోతులో ఉండద్దు మరీ ఎత్తు అంటే అక్కడ ఏదో భోషాణం ఏదో ఉందనుకోండి దాని మీద ఎక్కి కూర్చోవడం కొంతమంది ఏదో మామూలు కంటే కొంత అబ్నార్మల్గా ఉండడానికి ఇష్టపడతారు అలా అబ్నార్మల్గా ఉండకూడదు సో ఎలా ఉండాలంటే ఈడొకడు ఉన్నాడని మూడో కంటి వాడికి తెలియకుండా ఉండాలి అలాగా మందలో కలిసిపోవాలి మందలో గొర్రెలా కలిసిపోవాలి మన వైపు అట్రాక్షన్ రాకూడదు మందలో గొర్రెలా కలిసిపోవాలి సో అలా ఉండాలి కానీ ఎర్మల్గా ఉండే ప్రయత్నం చేయకూడదు అది మరి అలాగా అలా చెప్తారు శాస్త్రంగా సపోజ్ భిక్షకు వస్తున్నారా భిక్షకు పిలిచారనుకోండి ఆ భిక్షకు వస్తాం భిక్ష ఎలాంటి భిక్షకి మనం సిద్ధపడాలంటే అందరూ ఏదైతే తింటారో అలాంటి భిక్ష చేసేయాల్సి అంతేగాని పాలు పోసి పెంచిన పొట్ల పాదు దాంతో మీరు కూర ఉండండి అని ఇలాంటివి ఉపమాయించారనుకోండి ఎక్కడికి తీసుకొస్తారు ఈ పొట్లకాయ లేకపోతే ఈ ఊళ్ళో దొరకని ఓ కూర ఒకటి ఉంటుంది ఓ శాఖం ఇదో ఆ కాకరకాయ ఆ కాకరకాయ కావాలంటే ఈ ఊళ్ళో దొరకచ్చు దొరకకపోవచ్చు అది అది కూర చేయండి అని చెప్పారు అనుకోండి అలా చెప్తే వాళ్ళకి అబ్బో ఈ స్వామీజీ స్పెషల్ ఫుడ్ తింటాడు అదో లోకంలో ప్రఖ్యాతి రావడానికి బాగానే ఉంటుంది కానీ యూ అట్రాక్ట్ అటెన్షన్ టూ అలాంటి పొరపాటు చేయకూడదు సో కామన్ క్వయట్గా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి ఓ భోషాణం లాంటిది ఎత్తైంది ఉంటే ఓ మిద్దె ఉంటే ఆ మిద్దె మీద ఆసనం వేసుకుని అక్కడ కుట్టున్నారు అనుకోండి ఇటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏమిటిరా ఎవరి మీద అని ఆశ్చర్యంగా చూసి వెళ్తూ ఉంటారు అలాంటి పని చేస్తారు అలాగే పాత ఇళ్లల్లోనూ కొంత ఈ వై నుంచి పడ్డ నీళ్ళు వర్షం పడ్డ నీళ్లు పోవడానికి దానికి గొయ్యేలాగా ఉంటుంది మధ్యలో మొండుగా ఇళ్లలో ఓ గొయ్యిలాగా ఉంటుంది దాంట్లో వెళ్ళి కూర్చున్నారనుకోండి అలాంటి పని చేయకూడదు కాబట్టి మామూలుగా కూర్చుని చోటే కూర్చుంటే సరిపోతుంది అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెట్టు మీద ఒకటి కట్టుకుంటారు ఒక ఆయన అలా రెండు తాతి చెట్లు ఉన్నాయి ఈ రెండు తాతి చెట్లు పక్కన ఒక పెద్ద ఎలక్ట్రిక్ పోల్స్కి ఉపయోగించి ఒకటి కొనేసి అది అది పాటించారు రెండు తాటి చెట్లు ఇది ఈ మూడు డిగ్రీలకు ఒక మంచ ఒకటి పెట్టారు మంచ అంటారు మంచ దాని మీద ఎక్కడానికి ఒక లేడరు ఇవన్నీ కట్టి పెట్టారు కట్టి పెట్టి ధ్యానం చేయాలనుకున్నప్పుడల్లా తగ తగ తగ్గ ఎక్కేసే అక్కడికి వెళ్ళిపోయి ట్రీ హౌస్ అని అంటారు చెట్టు మీద కట్టిన ఇల్లు అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నారు అనుకోండి అలాంటి అతి తెలివితేటలు ఉపయోగిస్తారేమో లోక నుంచి వాళ్ళు ఉన్నారు లోకంలో అదేమీ వద్దు ఎందుకంటే మనస్సుకి అదొక ఒక పికూలియర్ ఎక్సైట్మెంట్ తీసుకొస్తుంది ఒక విచిత్రమైన ఒక గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది మనస్సు ఒక ఉద్రిక్త స్థితికి ఉద్రేకంలోకి పోతుంది మనస్సు ఎట్టు పెరిగి కొలది ఉద్రేకం కలుగుతుంది అలాంటివి ఏమీ వద్దు మామూలుగా ధ్యానం చేస్తే సరిపడుతుంది నాటి మీ ఇచ్చాం అత్యుచ్చరితము కాకూడదు అతి నీచము కాకూడదు నీచం అంటే కిందకి అంటే సమం సర్వత్రా సమదృష్టికత కావాల్సింది కాబట్టి ఈ ఆసనం కూడా సమంగా ఉండాలి తర్వాత మీకు ఆసనము మరీ మెత్తటి పిల్లో పిల్లోలాటికి వేసుకున్నారనుకోండి అది బాగా నొక్కుపోయి సమత్వానికి భంగం ఈ కాళ్ళు ఎక్కడున్నాయో అక్కడ లోతుగా వెళ్ళిపోతుంది పరుపు వేసి కూర్చున్నారు అనుకోండి మెత్తటి పరుపు ఈ పక్కల పైకి వేస్తుంది అసలు ఇలా కూర్చోవడం కుదరదు మీరు పరుపు ఇలా కూర్చోలేదు పరుపు మీద కూర్చోవాలంటే సోఫాలో కూర్చోవాలి కానీ ఈ రకంగా కూర్చోవాలంటే మటుకు కొంచెం కొంచెం ఒక్కటి సరే హార్డ్గా అన్హీల్డింగ్గా ఉండాలి అటువంటి ఆసనాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది తర్వాత దాని దాని దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలో చెప్పి ఇటువంటి మెటీరియల్స్ ఆసనానికి వాడాలి నాకు ఆశ్చర్యం ఏంటంటే భగవద్గీతలో చెప్పని విషయమేమీ లేదు ఒక సాధకుడు అధ్యాత్మ మార్గంలో ముందుకు అడుగు వేసి అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానము మోక్షము ఇది కనుక మీరు ఎంచుకున్న మార్గం అయితే ఇక భగవద్గీత చాలుంటే ఒక్క లగ్గీత సుగీత కర్తవ్య భగవద్గీత ఒక్కటే కనుక మీరు జాగ్రత్తగా పట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి దాంట్లో చూడండి ఆసనం ఎలాంటిది వాడుకోవాలి ఎలా కూర్చోవాలి ఆ తర్వాత ఎలా ధ్యానం చేయాలి ప్రాణాయామం ఎలా చేయాలి అన్నీ వచ్చే ఏది మిగలలేదు ఎవ్రీథింగ్ డిస్ కవర్డ్ మంచిది తేలాజిన కుశోత్తరం చేలం అజినం కుశ్చ ఉత్తరే యస్నాసనే త చేలాచన కుశోత్తర నాలుగు ఉండాలి ఒకదాని మీద ఒకటి నాలుగు మూడు నాలుక మూడు ఏమిటది ఉత్తరం అంటే ఒకదాని మీద ఒకటి ఒకదానిపై మరొకటి ఏమిటా మూడును చేల అంటే వస్త్రము అజిన అంటే చర్మము కృష్ణమృగ చర్మము అంటే లేడీ దుఃఖి లేడీ అనేది ఉంటారు దాని చర్మము తర్వాత కుశ అంటే దర్భ గడ్డి ఇవి వీటితో తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చేసేప్పుడు ఎలా చేయాలి చేలాదిన పురుషోత్తరం అన్నప్పుడు ఇక్కడ క్రమం ఎలా ఉండాలి ఏవ క్రమం ఉండాలని శంకరులు చెప్తున్నారు విపరీతోత్త క్రమ చేలాదీనా ప్రతిష్టాప్యాం అది కాబట్టి ఇక్కడ క్రమము ఈ చేలాదుల యొక్క క్రమము విపరీతంగా ఉండాలి అంటే అక్కడ చెప్పిన వరుస అక్కడ చెప్పిన దానికి విరుద్ధంగా వస్తుంది అంటే లెఫ్ట్ టు రైట్ కాకుండా లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్ తీసుకోమని అర్థం అంకానా వామతో గతిహే ఏదో అలాగంటే సిస్టమ్ ఒకటి ఉన్నది ఇప్పుడు మీరు ఒక చిన్న ప్లాట్ఫామ్ ఒకటి కదలనే ప్లాట్ఫామ్ చూసుకుంటారండి అది ఎగ్గచ్చు నేల అయినా అవ్వచ్చు ఏదైనా చిన్న పీట లాగా ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు పీట ఇలాంటి సరంత పేట పెట్టి దాని మీద కూర్చోవడం కష్టం పీటకు అయితే విశాలంగా మొత్తం అంతా కవర్ చేసి ఇదిగా ఉండాలి కాదండి లేకపోతే ఇక్కడ దాకా వచ్చి పేట ఈ భాగం కిందకు వస్తుందంటే ఇక్కడ నొప్పి పుడుతుంది నొప్పులు పుడుతుంటే మీ మనస్సు ఇంకా ఏకాగ్రం కాదు దాని గురించి ఇంకా మనం మర్చిపోవాలి ఇంక ఇదిగో పేట ఇది మంచి పేట ఇది ఇక్కడ మేకుల అంటే దాన్ని చూసుకుంటే కూర్చుంటే ఇంకా ధ్యానం ఏం అది కాదు పాయింట్ యూ షుడ్ బి ఏబుల్ టు ట్రాన్స్జెండ్ ఇట్ అంటే అర్థం ఏంటి అది ఇంకా మళ్ళీ మనకి ఏ రకమైన డిస్టర్బెన్సు కలిగించకూడదు డిస్ట్రాక్షన్ అవ్వకూడదు కాబట్టి ఏదైనా ఒక పీఠం లాంటిది వేసుకుంటే వేసుకో పీఠము సంస్కృతం పేట తెలుగు పేట అన్న పీఠము అన్నా ఉంటాయి ఏదో ఒక స్థానం చూసుకోండి చూసుకొని అక్కడ ఇది వేసుకోవడం ఇప్పుడు చెప్పిన ఈ మ్యాట్ మ్యాట్ ఎలా ఉండాలంటే స్వచేలాదిన కుషోత్తరం కుశాహ తదుపరి అజనం తదుపరి చేలం ఇటువైపు నుంచి చేలాజిన కుశ అట్నించండి చేలము దానిమీద అజనము దానిమీద కుశము కాదు అట్నించిరండి సో అట్నుంచి వస్తేలా వస్తుంది కుషము దానిమీద అజనము దానిమీద చాలము ఇప్పుడు మీరు ఛేలము వస్త్రం అడుగునేసి పైన చర్మం వేసి పైన దర్భలు వేసారనుకోండి అప్పుడు దర్భలు గుర్తుకుంటారు జాయి ధ్యానం చేయడానికి అనుకూలం కాదు కాబట్టి క్రమ అంకా వామతో గతి వాళ్ళ లిస్టు ఏది ఇచ్చినా మీకు ఈ ఉర్దు చదివినట్టు చదవాలి ఆ లిస్టు చేల అజీన కుష అని ఉర్దూ ఎలా చదువుతారు ఇలా లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ చదువుతారు కుష అజీన ఛేల అని చదువుకోవాలి అది ఒక స్కీమ్ అది పద్ధతి అలా ఉంది వ్యవస్థ కాబట్టి చాలం పైకి రావాలి మీరు అల్టిమేట్గా మీరు కూర్చునేప్పటికీ మీకు శరీరానికి తగిలే భాగం చేలం ఉండాలి ఛేలం అంటే వస్త్రం బొంత దానికి కింద మృగ చర్మ ఉండాలి దాని కింద దర్భాలు ఉండాలి ఇన్ని ఇన్ని సమస్యలు ఎలా ఇప్పుడు మృగ చర్మ కోసం మీరు వెతకద్దు ఎందుకంటే మృగ చర్మ ఎలాంటిది ఉండాలో చెప్పిన కండిషన్స్ ప్రకారం మీకు మృగ దొరకడం కష్టం కాబట్టి వరకడే బాగుండి మృగ చర్మ ఒక మ్యాట్ తీసుకోండి ఎంత ఇలాంటి బర్కం హటో ఇలా పెట్టుకున్నా సరిపడుతుంది ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో చెప్పారు కానీ సిల్కన్ సిల్కన్ క్లాత్ వాడద్దు కాటన్లు వాడద్దు ఎందుకంటే కండక్టివిటీ ఇష్యూస్ అన్నీ ఉంటాయి సిల్కన్ క్లాత్ అయితే అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీని అక్యూమిలేట్ చేస్తుంది అది మంచిది కాదు సిల్కన్ క్లాత్ వాడద్దు ఇప్పుడు టీవీ మీద కూడా కాటన్ క్లాత్ కప్పాలి కానీ సిల్కన్ క్లాత్ కప్పకూడదు ఎందుకంటే ఎలక్ట్రిసిటీని స్టాటిక్ ఎలక్ట్రిసిటీని అది రిస్టోర్ చేస్తుంది లేనిపోయిన స్పార్కులు అవి వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు నిజంగా కాబట్టి అది వద్దు కాటను మృగ చర్మం వద్దు ఇప్పుడు దర్భ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు తొంగ చాపు ఉంటే కూడా సరిపడుతుంది ప్లాస్టిక్ చాప వద్దు ఎందుకంటే అది మళ్ళీ కండక్టివిటీ ఇష్యూస్ అలానే ఉండొచ్చు కాబట్టి ఇగో ఇటువంటి బరకలు ఏదైనా వేసుకొని కూర్చోవడం ఉక్కి నేల మీద మాత్రం కూర్చోదు మళ్ళీ దానికి కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి యోగాభ్యాసం చేసేవాళ్ళు కూడా ఉక్కి నేల మీద చేయకూడదు ఇప్పుడు ఇలాంటి వరకం మీరు కూర్చున్నారు చూడండి అటువంటిది ఏదైనా వేసుకుని కూర్చుంటే సరిపడుతుంది అది ఊరికే అక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి అన్ని ఇష్యూస్ కన్సర్న్ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేయడం అయిపోయింది ఇది పెద్ద విషయం ఏం కాదు అసలు విషయం మీరు ఇలా కళ్ళుపోసుకున్న లోపల మీ మనస్సు ఎలా ఉన్నది ముఖ్యం కానీ ఇవన్నీ కూడా సెకండరీ ఆస్పెక్ట్స్ ఇది ఎలాగంటే భోజనానికి కంఠం లాంటిది భోజనానికి ఒక పాత్ర ఉండాలి కదా ఆ పాత్ర ఎలా ఉండాలి దాని మీద చర్చ అయా శుభ్రంగా కడిగిందవి ఉండాలి ఏ దాంట్లో ఏదో పులుసో జారో పోసుకుంటే ఇటు ఒకటి వెళ్ళిపోయిట్లా కాకుండా దానికి కొంతదిల పడితే ఉండాలి అది అలాగ అలాగే మీ చర్చి అల్టిమేట్గా పాత్ర వల్ల ఏమి ఉండదండి దాంట్లో వడ్డించిన దాన్ని బట్టి ఉంటుంది సో దట్ కైండ్ ఆఫ్ ఏ సిస్టమ్ అనమాట కాబట్టి దాన్ని స్పిరిట్ తీసుకుని దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత ప్రాధాన్యం ఇలా ఏంటి చెప్తున్నానంటే కొంతమంది స్పిరిట్ కంటే లెటర్కి ప్రాధాన్యం ఎక్కువ మీకు దృష్టాంతం చెప్తాను చూడండి అంటే స్పిరిట్ లెటర్ ఆ రెండింటికి కాంట్రాస్ట్ మీకు తేడా తెలియ తెలిస్తే బాగుంటుందని నేను ప్రేమతో చెప్తున్నాను మరేమీ కాదు మీకు తెలిసినా తెలియవచ్చు కూడాను ఇప్పుడు ప్రసాదం మీరు బ్లాక్లోకి ఉన్నారనుకోండి ప్రసాదం అంటే ఏమిటి ఈశ్వరుడికి నివేదించిన ఆహారం మనం తింటే మనస్సు ప్రసన్నమవుతుంది దానికోసం ఇది మీరు లెటరల్గా తీసుకుంటే బ్లాక్లోనైనా కొనేసి పట్టుకొచ్చేస్తారు లిటరల్గా తీసుకుంటే స్పిరిట్ తీసుకున్న పక్షంలో దొరికితే వాళ్ళంతటా మనకి ఈశ్వరుని అనుగ్రహంగా ఎదురుచ్చా లాభ దొరికితే తెచ్చుకుంటాము దొరకము లేదా అన్నంబెట్టిదా వస్తాం లెటర్ అక్కర్లేదు స్పిరిట్ ముఖ్యం అయితే సమాజంలో ఎప్పుడైతే స్పిరిట్ని వదిలిపెట్టేసి లెటర్ని పట్టుకుంటారో అప్పుడు ప్రసాదం ఏమైనా దొరకాల్సిందే అది దొరక్కకపోతే బ్లాక్ లోమైనా కొనేసి మక్కు రావాల్సిందే ఆ లెటర్ చూడండి కేవలం ఒక లడ్డూని తినేసిస్తే వాడు ఆధ్యాత్మికంగా స్వర్గానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఏం ఉండడు అలాగే కాదు అందుకే ప్రసాదము అన్నది మనస్సు యొక్క ప్రసన్నతకి సింబల్గా చెప్తారు ఈశ్వరుని ఎప్పుడైతే మీరు ప్రేమగా ఆరాధిస్తారో మనస్సు ప్రసన్నమైపోతుంది ఆరాధన అయిన వెంటనే ఏం చేస్తారు భోజనం చేస్తారు ఈశ్వరుడికి నివేదించినటువంటి ఆహారాన్ని భోజనం చేస్తారు అది ప్రసాదము ఎందుకంటే మనస్సు ఉల్లాసంగా ప్రసాదంగా ఉన్నది అనే అభిప్రాయం అస్ట్ లెటర్ తీసుకోకూడదు స్పిరిట్ తీసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఈ ఆసనాల గురించి పెద్ద హడావిడి చేయకూడదు సింపుల్గా దాన్ని సెటిల్ చేసుకుని ముందుకు వెళ్ళుకోవాలి తత్రైకాగ్రం మనఃకృత్వాత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాస నేంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే మంచి శ్లోకం తత్ర అంటే ఆ ఆసనమునందు దాని మీద కూర్చున్నారు ఇప్పుడు ఎలా కూర్చుంటారు ఉపవిష్య అని కదా ఉప విష్య అని ఆసనం మీద కూర్చున్నారు ఎలా కూర్చున్నారు ఆసనే ఉపవిష్య కూర్చోవడం కూడా ఆసనం వేసి మరీ కూర్చున్నారు ఆసనం మీద ఆసనం వేసి కూర్చున్నారు కాబట్టి ఎటువంటి ఆసనం వేయాలి అంటే చూడండి పద్మాసనం అని ఒకటి వేస్తూ ఉంటారు చాలా గొప్ప ఆసనం పద్మాసనం దాంట్లో సందేహం లేదు కానీ ధ్యానానికి అనుకూలం కాదు ఎందుకంటే మీరు కనుక పద్మాసనం అని ఈ కాలు మళ్ళీ దాన్ని ఇలా మడత మీద వేసేస్తే వేయొచ్చు ఏదో కింద మీద పట్టి కష్టపడి వేయచ్చు వేసినట్లయితే ఈ కాళ్ళు ఒకదాని మీద ఒకటి వింకులో పడిపోయి నొప్పి పెడుతూ ఉంటాయి ఆ పోస్చరు దేనికంటే వారికోస్ బైన్స్ అవి రాకుండా ఉండటానికి శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి పోస్చర్ అది కానీ ధ్యానానికి ఉపయోగపడదు పద్మాసనం గొప్పది నేను పద్మాసనాన్ని తక్కువ చేయట్లేదు కానీ ధ్యానానికి ఉపయోగపడదు ఎందుకంటే మీరు పద్మాసనంలో కూర్చున్నట్లయితే మీకు మనస్సు డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది మీరు కళ్ళు మూసుకోగానే మీ మనస్సు దీనివైపు ఆకర్షితం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నొప్పిగా ఉంటుంది నొప్పిగా ఉన్న చోట దేహం ఉన్నందు నొప్పి ఉన్న సందర్భంలో మీరు దేహాభిమానానికి అతీతంగా మీరు ధ్యానం చేయలేకపోతారు దేహం ఏం చేస్తుందంటే బాడీ నొప్పి ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఇట్ విల్ హోల్డ్ బ్యాక్ మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికే అది ఒప్పుకోదు కాబట్టి అర్ధ పద్మాసనం సరిపడు పద్మాసనం కాదు అర్ధ పద్మాసనం అర్ధ అంటే సగం అర్థ కాదండి సగం అర్ధ అర్ధ పద్మాసనం ఎలా వేస్తారంటే మీరు అభ్యాసం చేద్దురు కానీ సో మొదలు పెట్టేప్పుడు అలా మొదలు పెడతారు అంటే మామూలుగా ఇలా రెండు కాళ్ళు ఇలా ఉంటాయి కదండీ కుడి కాలుతో మొదలు పెడతారు అర్ధ పద్మాసనం కుడికాలుతో మొదలుపెట్టి కుడి కాలును ఎడమ తోడ క్రింద పెడతారు అది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఎడమ కాలుని కుడి తోడ కింద పెడితే అది పద్మాసనం అవుతుంది కాబట్టి ఇంకా కింద పెట్టడానికి ఇంకా అనవసరం అర్ధ పద్మాసనం అప్పుడే సగం పద్మాసనంలో వచ్చేసాం అప్పుడు ఈ ఎడమ ఇప్పుడు ఇప్పుడు ఏం చేశాను నేను ఎడమ కాలుని అలాగే చెప్పానా తప్పు చెప్పానా తప్పు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కన్ఫ్యూజన్ సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యానంటే అంతకంటే ఎక్కువ కన్ఫ్యూషన్ మీకు వస్తుంది అలా చెప్పకూడదు కాబట్టి అదంతా చెరిపేసాం ఇంతకు ముందు చెప్పిందంతా చెరిపేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చెప్తున్నాను కొత్తగా మొదలుపెట్టి చెప్పంటారా అంతకు ముందు చెప్పిందంతా చెరిపేసారు కదా ఓకే సో ఎడమకాలుని కూడి తొడ కింద పెట్టాలి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కుడి కాలుని ఎడమ తోడ పైన పెట్టాలి ఏమండే ఇప్పుడు ఈ హీల్స్ కొంచెం శరీరానికి దగ్గరగా రావాలి అంటే ఇలా ఇలాగ హాయిగా విశ్రాంతిగా కూర్చోవడానికి కాకుండా కొంచెం దగ్గరికి కూర్చోవాలి ఏమండీ ఇది పద్మ ఇది ఇటువైపు ఉన్నది చూసారా ఇది కొంచెం నేలకి దగ్గరగా తగిలితే బాగుంటుంది ఎంత తగిలితే అంత దీంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎట్టే చేయాలంటే అందరికీ వర్కౌట్ కాదు ఎందుకంటే వాళ్ళ యొక్క ఎనాటమీ కూడా ఆధారపడి ఉంటుంది కొంచెం సన్నపాటి వాళ్ళు చేయగలిగినట్టుగా కొంత హెఫ్టీగా ఉన్నవాళ్ళు ఎంత గమ్ముని చేయలేకపోతారు కాబట్టి మీరు రెండు కాళ్ళు మడత ఎంత తేలికగా సుఖంగా కూర్చుంటే సరిపడుతుంది సుఖాసనం అల్టిమేట్గా అర్ధపద్మాసనం కూడా డైల్యూట్ చేసేసి సుఖాసనం సుఖంగా కూర్చోవడం కాబట్టి ఇది ఈ కాల విషయంలో మొత్తానికి దగ్గరగా ఉంటే సరిపడుతుంది కుర్చీలో కూర్చుంటే ఏం చేయాలి సపోజ్ కింద కూర్చోవటం అలవాట్లేదు కుర్చీలో ఎందుకు అలవాట్లేదు కింద కూర్చుంటే మంచిది కదా ఎందుకు అలవాట్లేదు కింద కూర్చోవడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ పోస్టర్లో కూర్చున్న వాళ్ళకి నాభి క్రింద అంటే హెర్నియ తర్వాత ప్రాస్ట్రేట్ గ్లాండ్ రిలేటెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ దూరంగా ఉంటాయి ఈ పోస్చర్లో కూర్చోవడం అలవాటు చేసుకున్నవాళ్ళు జీవితం మొత్తం మీద ఈ పోస్చర్లో కూర్చోకుండగా కొంతమంది గడిపేస్తారు అసలు ఈ పోస్చరే ఉండదు ఎందుకంటే ఇంట్లోనూ టేబుల్ మీల్స్ చేస్తారు మంచి డైట్స్ ఓకే తర్వాత ఆఫీస్లో కుర్చీలో కూర్చుంటారు ఎప్పుడు కుర్చీలోనే కూర్చుంటారు ఇలాగ ఎప్పుడూ కూర్చోదు సో ఇలాగ ఎప్పుడూ కూర్చోకపోతే ఈ వి వెయిన్స్ వ్యారికోజ్ వెయిన్స్ అని ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి శరీరాన్ని మరీ అంత స్వవశం లేక తన వశంలో లేనిదిగా చేసుకోకపోవడం మంచిది ఒక వయస్సు వచ్చిన తర్వాత మన వశం ఎలాగూ తప్పుతుంది అయితే వయస్సు రాకముందే తుంటే ఇంకా వయస్సు వచ్చిన తర్వాత మరీ కష్టమవుతుంది కాబట్టి నేనేమంటానంటే ఒక ఛాలెంజ్గా ఎందుకు తీసుకోకూడదు మీకున్న పరిస్థితిని బట్టి ఛాలెంజ్ తీసి ఆయన ఛాలెంజ్గా తీసుకోమన్నారని ఛాలెంజ్గా తీసుకుని మళ్ళీ ఆర్థోపీడియా యొక్క సబ్జెక్ట్ దగ్గరికి పోయిట్లో అలాంటిది ఏం చేయట్టు మీకున్న పరిస్థితిలో టేక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్ కెన్ ఐ సిట్ ఆన్ ది ఫ్లోర్ లైక్ దిస్ అని ఒక ఛాలెంజ్గా తీసుకుని ట్రై చేయండి అసలు ముందు దేహంతో ప్రారంభం అవుతుంది కాబట్టి నేల మీద కూర్చోటానికి ట్రై చేస్తే బాగుంటుంది ఇంకా మేము మా వల్ల వదండి ఇంక ఈ జన్మకి కుర్చీకే మేము సెటిల్ అయిపోయాం నేల మీద మేము కూర్చోవం అని మీరంటే సరే పోనీ కుర్చీలోనే కూర్చోండి కానీ కుర్చీ ఎలాగా వెనకాల చేర్లబడి ఇట్లా ఉంటుంది కుర్చీదిలాగా డొప్ప అలా ఉంటుంది మరి అటువంటి కుర్చీలో కూర్చుంటే ఆసన లక్షణాలు ఎక్కడి రావు కాబట్టి ఏం చేస్తారంటే కుర్చీలోనే కూర్చోవడం ఖాయం చేసిన పక్షంలో అది ప్రథమపక్షం కాదు ద్వితీయ పక్షం ఆ పక్షంలో ఏం చేస్తారంటే ఇలా వెనక్కి వాలిపోయి కుర్చీ కాకుండా ఇలా కడక్ ఉండేటువంటి కుర్చీ అలాగే ఇలా దొప్పలా ఉండే కుర్చీ కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే కుర్చీ చూసుకుని వెనకాల నడ్డికి వెన్నుముకకి ఆధారం పెట్టుకోకుండా నిటాగ్గా కూర్చుని ఒక్క కాళ్ళు మినహాయిస్తే మిగతా పోస్చర్ అంతా కూడా పెర్ఫెక్ట్గా ఉండేట్లో చూసుకుంటే మంచిది అది పరిస్థితి ఇది ప్రథమపక్షం ఏమండి ఇక చేతులు తత్ర ఆసనే ఉపవిష్య ఆసనంలో కూర్చోడం గురించి చెప్తున్నా చేతులు ఇలా పెట్టకూడదు కొంతమంది ఏం చేస్తారంటే ఫోటోకి దానికి వీలుగా ఉంటుందని కొంచెం ఎక్స్పాండ్ అయినట్లయితే ఫోటోకి బాగా వస్తుంది ఇలా పెడతారు కూర్చోవడమే ఇలా కూర్చుంటారు నడిచేప్పుడు కూడా కొంచెం గంభీరంగా ఉండడానికి కోసం అలాంటివన్నీ అనవసరం ఇది వియోగం ఇది యోగం కాదు పార్శ్వములు ఇలా తగులుతూ ఉన్నారు తర్వాత ఈ చేతులు రెండు కూడా ఇది ఈ ముద్ర దీన్ని మహాముద్ర అంటారు ఈ మహాముద్ర గురించి కూడా చెప్తాను ఈ మహాముద్ర గురించి వాల్యూమ్ సో మెనీ చాప్టర్స్ ఆఫ్ రిటన్ అబౌస్ మహాముద్ర పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని బాగా అభ్యాసం చేశారు అది సార్ మీకు కూడా నేను మహాముద్ర చెప్తాను దీని పేరే దాని పేరు చూస్తే ఎలా ఉందో చూడండి మహాముద్ర సో ఈ ముద్రలో ఇది ముద్ర ఇది పద్మాకారంగా ఉంటుంది పద్మా అర్ధ పద్మాసనం ఇది కూడా పద్మాకారంగా ఉంటుంది ఎడమ చేతిలో పూర్తి చేయి ఇలా కాదు ఇలాగ కాదు ఇలా కూడా చేయవచ్చు ఇలా కూడా చేసి ఇది ఉంది కానీ ఇలా ఇల్ల అంత ఉండటము అవేమి కదలికలేముండదు ఈ కాళ్ళు కూడా ఇలా ఇలా కదలకలేముండదు ఇలా అయితే చేయవచ్చు తర్వాత ఇది ఎక్కడ పెట్టుకోవాలి ఇలా కానీ ఇలా కానీ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు మీరు ఎక్కడ పెట్టినా ఈ చేతిని ఈ నడుము నిటారుగా ఉండాలి నడుము నిటారుగా ఉండాలి ఇంకా వెనకాల సపోర్ట్ సిస్టమ్స్ ఏమి ఉండకూడదు ఎన్ని ఒక ఖడక్ ఉండాలి ఖడక్ ఉండాలంటే మీకు బ్యాలెన్స్ ఎలా ఉంటుందో చూసుకోండి ఇలా ఇది దగ్గరకుంటే బ్యాలెన్స్ ఉందా లేకపోతే ఇక్కడ ఉంటే బ్యాలెన్స్ ఉందా లేకపోతే మధ్యలో ఉంటే బ్యాలెన్స్ ఉందా ఆ బ్యాలెన్స్ని మీరు సరిచేసుకోండి ఆ బ్యాలెన్స్కి తగ్గట్టుగా ఏ కొంతసేపు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినా పర్వాలేదు మొత్తానికి ఇలా నిటారుగా కూర్చోవలసి ఉంటుంది తత్ర ఆసనే ఉపవిష్య ఈ ఆసనాన్ని గురించి ఇప్పుడు ఆసనం చాలా ముఖ్యం మీకు ఆసనం మీకు ఆసన ప్రతిష్ట అంటే ఆసనం మీద ఒక జయం వచ్చినట్లయితే ఆసన జయము అంటారు ఉకాంకర్ది ఆసన ఉకాంకర్ది ఆసన ఆసనాన్ని కాంకర్ చేసినట్లయితే మీరు జీవితాన్ని కాంకర చేయగలుగుతారు దీన్ని ఆల్ఫరడ్ హిచ్కాక్ అని ఆల్ఫరడ్ హిచ్కాక్ కాదు ఒక బ్రిటిష్ రైటర్ ఉన్నాడు ఈ జేమ్స్ బాండ్ నావెల్స్ రాసిన ఆయన ఈ హిచ్కాక్ సినిమా డైరెక్టర్ ఈ జేమ్స్ బాండ్ నావెల్స్ ఆయన ఆధర్ పేరు గుర్తు రావట్లేదు దాంట్లో అతను ఒక నావెల్లో రాశాడు ఏమని రాశాడు అంటే ఈ జేమ్స్ బాండ్ హీరో కదా ఈ హీరో విలన్ దగ్గరికి వెళ్తాడు విలన్ దగ్గరికి వెళ్తే విలన్ను వీడిని వెంటనే వీడిని చూసిన వెంటనే పద్మాసనంలో కూర్చుంటాడు విల అప్పుడు జేమ్స్ వాళ్ళు కూడా నువ్వే కాదు పద్మాసనంలో నేను కూడా కూర్చోగలను అని ఛాలెంజ్ అన్నట్టుగా జేమ్స్ వాళ్ళని కూడా పద్మాసనంలో కూర్చుంటాడు ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారు అంటే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ డిస్కస్ చేస్తూ ఉంటారు సో చేస్తుంటే ఇరవై నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలు అయ్యేప్పటికీ విలను ఇంకా కూర్చోలేక కాలు తీసేస్తాయి ఆ తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ కూడా కూర్చుని అప్పుడు గేమ్స్ బాండ్ కాలు తీసేస్తాయి అంటే ఆసనంలో హీరో విలన్ను జయించి ఆ తర్వాత నిజ జీవితంలో కూడా హీరో విలన్ను జయిస్తాడు అని ఆధారు దాన్ని ఆ విధంగా చూపించారు అది తెలుసు అది స్పిరిట్ ఆఫ్ డత్ డిస్క్రిప్షన్ ఈస్ కరెక్ట్ ఆసన మీరు ఆసనాన్ని కనుక మీరు జయించగలిగితే మీరు జీవితంలో నిన్న జయించి ఇంకా మీకు జీవితంలో ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేవు ఆసన జయంలో అంత పవర్ ఉండే ఆసన జయం ఆసనంలో ఇప్పుడు నేను చెప్పిన ఆసనంలో కదలకుండగా ఎంతసేపు కూర్చోగలుగుతారు కదలకుండా కూర్చోటారు దీనికి ఒక కూడా చెప్పారు మీరు కదలకుండగా నలభై నిమిషాలు అని ఒకళ్ళు అన్నారు నలభై ఒకటని ఇంకొకళ్ళు అన్నారు నలభై అని మరొకళ్ళు అన్నారు మున్లండి అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ మీరు కనుక ఇలా కదలకుండా కూర్చోగలిగితే మనస్సు కూడా దాన్ని జోడించాల్సి ఉంటుంది ఇలా కదలకుండా ఇలా కదలకుండా ముప్పో గంట సేపు సినిమా చూసేసి నేను ఆసన జయం చేశానన్నాను మీరు లేదు ఇలా కదలకుండా ముప్ప గంట సేపు మనస్సు కూడా ఏకాగ్రం చేసి కూర్చోగలిగితే మీరు ఆసన జయం చేసినట్టే లెక్క మీరు ఈ విధంగా ఆసనాన్ని కనుక అభ్యాసం చేస్తే మీకు శరీరంలో ఉండే అది అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవి క్రమంగా పోతాయి కొత్త అనారోగ్యాలు వచ్చి ఛాన్స్ ఉన్నవి కూడా రావు వయస్సును బట్టి చూకుండా ఉంటాయి అవి కూడా రావు తర్వాత మనస్సు ఏకాగ్రమవుతుంది మనస్సులో సమచితత్వం నిర్మాణం అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మీ నిజ జీవిత నిత్య జీవితంలో చాలా చక్కటి మార్పులు వస్తాయి మంచి హితకరములైన పరిణామాలు నిజ నిత్య జీవితంలో వస్తాయి కానీ వాటి కోసం మనం చేయట్లేదు అవి ఆనుషంగిక ప్రయోజనం అవి అనుకోకుండా వచ్చి ప్రయోజనం అది కానీ మనం చేస్తున్న దేనికి యోగం విశుద్ధయే అని మనం చూసాము అంతఃకరణ శుద్ధి సమదృష్టి అది మనం ఉన్నతమైన ఆకాంక్షతో మనం చేస్తూ ఉంటాము కానీ చిన్న చిన్న ప్రయోజనాలు కూడా వాటంతటవి మనకి సిద్ధిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఆసనంలో కూర్చుంటాము ఇలా నెటారుగా కూర్చుంటాం అది తర్వాత శ్లోకంలో వస్తుంది అక్కడ చెప్తాను ఇలా ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు మీరు మెడిటేషన్ ఎంతసేపు చేసాము అన్నది కాదు ముఖ్యం మెడిటేషన్కి చేసే ప్రిపరేషన్ నేనంచేతనే ఒక రూల్ కింద చెప్తూ ఉండేవన్ని ది ప్రిపరేషన్ ఫర్ మెడిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మెడిటేషన్ ఇట్స్ సెల్ఫ్ ఒక రూల్ కాబట్టి మెడిటేషన్కి మీరు చేసే ప్రిపరేషన్ ఏదైతే ఉందో అట్ ఈస్ ది మెడిటేషన్ బికాస్ ఇట్ ఈస్ ది మీన్స్ విచ్ షేప్స్ ది ఎండ్ ఆ మీన్సే ఎండని షేప్ చేసుకుంది ఎండేమిటి చిత్త ఏకాగ్రత అది కదా మన ఆకాంక్ష ఆ చిత్త ఏకాగ్రత మీకు సిద్ధించాలంటే ఈ ఆసనము ఇవేమీ పఠించుకోకుండా అన్నీ ముందు సడన్గా కళ్ళు మూసుకుని ఇప్పుడు చిత్త ఏకాగ్రం అయిపోవాలంటే అలా అవ్వదు కాబట్టి ఆసనంలో మీరు చూపించవలసినటువంటి శ్రద్ధని ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి ఇది ఒక రహస్యం మీకు చెప్తున్నా మీరు ఆలోచించండి ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఇవి అనుభవానికి సంబంధించినవి మన ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించినవి మీరు ఇప్పటికిప్పుడు వీటిని అభ్యాసం చేసి మీరు ప్రయోజనాన్ని పొందాల్సినటువంటివి ఇవన్నీ కూడా సో ఇది చూడండి సో మీరు యోగాభ్యాసం చేసిన లేక ధ్యానం చేసిన ఏది చేసినా ప్రేమతో చేయాలి బలవంతంగా చేయకూడదు ఇప్పుడు ప్రేమతో చేసిన దానికి బలవంత బలవంతంగా చేసిన దానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు కొంతమందికి వాళ్ళు చేయాల్సిన పని ఉత్సాహంగా చేయరు ఇది అక్కడ ప్రారంభందా బాబు ఇకుమల్ని ఈ పని వచ్చినాక పడింది అని విసిగేసుకుంటూ చికాకు పడిపోతూ చాలా ఇబ్బందిగా చేస్తారు అలా చేయకూడదు అవుతారు అందుకంటే మానేస్తే మంచిది కాబట్టి మీరు ఎక్సర్సైజ్కి వాకింగ్కి వెళ్ళదలుచుకుంటే ప్రేమతో ఉల్లాసంగా గెలిచేసుకుంటూ వెళ్ళాలి సినిమాకి వెళ్ళే ఉత్సాహంగా వెళ్తారు అలా వెళ్ళాలి అలాగే యోగా చేసేప్పుడు అయ్యో ఇప్పుడు అప్పుడే తెల్లవారుజాము అయినా ఇంకా లేవాలి కాబోలు లేచిన తర్వాత కాఫీ తాగడానికి ముందే యోగాభ్యాసం చేయాలి కాబోదు సరే కానీ లే ఇది వదిలిపెట్టేస్తే ఏమైపోతుందో సరే చేద్దాంలే అని అలా బలాత్కారంగా తన నెత్తి ఇంపోజ్ చేసుకున్నట్టుగా చేయకూడదు ఆ దృష్టి రానివ్వకూడదు ఎంతటి నీరసంగా ఉన్నా కూడా ఏదైనా కొంచెం అనారోగ్యంగా ఉన్నా కూడా చేసినది కొద్దిపాటు అయినా కూడా ఉల్లాసంగా ప్రేమగా చేయాలి మీరు అది మీ అంతటి మీదే దాన్ని డెవలప్ చేసుకోవాల్సి యూ హిఫరెండింగ్ అంటారు యోగం అంటే ఉల్లాసంగా గెన్ పేసి ఉండాలి సో అక్కడ ఉల్లిపోయి కొలు తయారు చేస్తున్నారంటే పరిగెత్తికి వెళ్ళినట్టుగా అలాంటి ఉత్సాహం ఏదైతే ఉంటుందో అలాంటి ఉత్సాహం యోగ దగ్గరకు వచ్చేవాడికి ఆ ఎస్ లెట్ అస్ డూ అనే ఉత్సాహంతో ఉండాలి ప్రేమతోటి యోగాన్ని చేయాలి కాబట్టి ధ్యానము అనేదాన్ని ప్రేమించటం అలవాటు చేసుకోండి అంతేగాని ధ్యానం చేయాలని చెప్పాడు అయినా చేయకపోతే మనకు లాభం ఉండదు చేయకపోతే రోగాలు వస్తే చేస్తే లాభాలు ఉంటాయి అని ఇలాగా బలాత్కారంగా చేయకూడదు కాబట్టి ఒక లవ్ తోటి చేయాల్సి ఉంటుంది అదొకటి మీరు గమనించదగ్గ విషయం స్థిర సుఖమాసనం దాని గురించి చెప్తున్నా ఆసనం అంటే ఏమిటి స్థిరంగా ఉండాలి సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలంటే దేహసుఖం కాదు అది ఆత్మానందానికి సంబంధించిన పదం అది ఎలాగంటే ఇప్పుడు చూడండి మీరు ఆరంభంలో కొంచెం దేహము కొంచెం అబ్జెక్ట్ చేస్తుంది ఒక్కటిసారి ఇబ్బందిని కలిగిస్తుంది ఈ కాలు నమ్ముగా అయిపోతుంది తిమ్మిరే ఎక్కింది అంతర్థం ఆ రకంగా అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే పక్కన ఒక వాటర్ గ్లాస్ పెట్టుకోండి పెట్టుకుని ధ్యానం చూసుకుంటే కాలు కనుక తిమ్మిరెక్కినట్టుగా ఉంటే ఈ వాటర్ గ్లాస్లోంచి ఒక డ్రాప్ వాటర్ ఇలా పుట్టుకుని ఆ డ్రాప్ని ఇక్కడ ఇలా పెట్టుకుంటే వచ్చింది